అస్మాచార్యపర్య వందే గురుపరంపరా ఓం సహనా సహనం భునస్సు సహకరవై తేజస్వినీతమస్ వహై ఓం శాంతి శాంతి శాంతి ముహత అగవాన్ అమముహత్ నేత్య సంజ్ఞాస్ సహోవాచయాజ్ఞవల్క్య వా అరేహం మోహం రవీణే అలంబా అర ఇదం విజ్ఞానాయా ఆమె సరిగ్గా అర్థం చేసుకోవటంలో కొంత ఇబ్బంది పడింది ఆయన దాన్ని వివరించి చెప్పేప్పటికీ సరిపడింది ఆ ప్రకరణంలో ఉన్నాం ఇంటి నుంచి వచ్చింది ఆ ప్రకరణం కూడా తర్వాత మంత్రానికి వస్తాము ఇలుపులో కొంచెం ఎండ ఎక్కువగా ఉంది దాని గురించి ఎంత చేయకండి దాన్ని అసలు మనస్సులోకి రానివ్వద్దు దేహం దారిని దేహం ఉంటుంది మన దారిని ఉంటాం అది సంగతి అసలు దాని గురించి పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండడము తర్వాత కొంత సమత్వాన్ని అలవరుచుకోవడము కొంత ఎండ్యూరెన్స్ అంటే మనం దీన్ని సహించాలి అనే ఒక భావన కలిగి ఉండటము వీటి చాలా ఉపయోగం ఉండదు యా విశేష సంజ్ఞా శరీరాదిసంబంధిని అన్యత్వదర్శనలక్షణ సాయకరణ సంఘాతపాధ ప్రవిలాపితే నశ్యతిహేభావా ఉదకాద్యాధారనాశాదివ చంద్రాది ప్రతిబింబ తన్ నిమిత్త ప్రకాశాది నపున పరమాధచంద్రాదిత్యస్వరూప స్వరూప అనాశవత్ అసంసారి బ్రహ్మస్వరూప అసంసారి బ్రహ్మస్వరూప నీ స్వరూపము అసంసారి బ్రహ్మ ఇక్కడ వేదాంతంలో కొంచెం క్రిటికల్ గా పట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి పదమూడో అధ్యాయం ప్రారంభంలో శంకరుడు జీవుడికి ఈశ్వరుడికి ఉండే భేదాన్ని చూపిస్తారు మనకి అనుభవానికి భేదం అనుభవానికి వస్తుంది కదా జీవుడు అనగానేమి జీవుడు ఒక తత్వం ఈశ్వరుడు కూడా ఒక తత్వం ముందు ఆకారాలని ఉద్దేశకుండా కొంచెం జాగ్రత్త అంటే అర్థం ఏమిటి ఆకారం అనేది కేవలము ఉపాసన కొరకు ఉద్దేశించబడినది మాత్రమే అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు గణేష్ మహారాజుని అలాగా ఏనుగుముఖం బిజముఖంగా మీరు ఉపాసించండి నేను అభిప్రాయం అంతేగానే ఒక ఆయన ఒక ఆయన ఏనుగుముఖం అలా తొండం వేసుకుని అక్కడెక్కడో కూర్చుని ఉన్నాడని కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ అది సినిమా స్క్రిప్ట్ కాదు ఇదేమీ సో ఆ రకంగా ఉపాసన చేయండి కాబట్టి ఆకారం అనేది ఉపాసన కోసం ఉద్దేశించబడినది తత్వంలో ఆకారము ఉండదు అనారోపిత ఆకారం తత్వం ఈ విషయాన్ని చాలాసార్లు అనుకుంటూనే ఉంటాము కాబట్టి జీవుడు ఒక తత్వము ఈ దేహము యొక్క ఆకారము జీవుడికి రాదు దేహము యొక్క ఆకారం దేహానికే స్థిరం లేదు దేహము యొక్క ఆకారం దేహానికి స్థిరంగా ఉందా నేను కమర్షియల్ చూస్తూ ఉంటా ఆ కమర్షియల్లో ఫ్యాన్ గురించి కమర్షియల్ సీన్ ఫ్యాన్ గురించి వాడు అంటాడు గాలి మారుతుంది కానీ ఫ్యాన్ మారదు అంటాడు చూడండి తప్పుగా పట్టుకున్నాడు గాలి మారుతుంది కానీ ఫ్యాన్ మారదు హవా బదుల్తీ హై ఫ్యాన్తో నీ బదుల్తీ కానీ సత్యం హవా నహి బదుల్తీ ఫ్యాన్ బదుల్తీ హై చూసారా రివర్స్లో చెప్పాడు ఈ ప్రపంచం అంతా అలా ఉంటుంది రివర్స్లో ఉంటా ఉండదు మంచిది ఆ దిశ సర్వభూత అనామనే శ్లోకం అక్కడి నుంచే వచ్చింది వాడు ఎలా చెప్తున్నాడో చూడండి వీళ్ళందరూ దాన్ని జాగ్రత్తగా అబో కాబోస్ అనుకు అనుకునేందుకు అవకాశం ఉన్నారు కమర్షియల్ వాడు అలా పెట్టాడు కదా హవా బదల్తీ హైట ఫ్యాన్ నహి బదుల్తీ చూడండి ఎంత తప్పు ఫార్ సో కానీ సత్యం ఏమిటంటే హవా నహి బదుల్తీ ఫ్యాన్ బదుల్తీహై బట్ నేను చెప్పదలుచుకున్నది ఏది కాదు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆ సినిమా యాక్టరు మంచి యవ్వనంలో ఉన్నప్పుడు వాడు ముఖం చూపిస్తాడు అదే సినిమా యాక్టర్ ఇప్పుడున్న ముఖం చూపిస్తాడు చూస్తే రెండు భావాలు కలుగుతాయి ఒకటి ఆశ్చర్యం కలుగుతుంది రెండోది అయ్యో అనిపిస్తుంది నాడైనా వీడు అనిపిస్తుంది యు కెనాట్ జస్ట్ లుక్ అట్ దట్ ఫేస్ ఆ ఫేస్లో ఏ కళ లేకుండా అయిపోయింది అంటే కాలము అంతటి మార్పు తీసుకొస్తుంది దేహమునకే స్థిరమైన ఆకారం ఒకటి లేకుంటే దేహానికి లేని ఆకారం నాకెక్కడి నుంచి వస్తుంది దేహానికే ఆకారం స్థిరం కాదు ఆకారాన్ని తన నెత్తి మీద వేసుకుంటే అది అంత తత్వికే ఉంటుంది కాబట్టి జీవుడు ఒక తత్వము ఆకారం కాదు వికారం కాదు ప్రకారం కాదు ఓ తత్వం ఈశ్వరుడు ఇంకొక తత్వము ఏమండి ఇప్పుడు జీవతత్వానికి ఈశ్వరతత్వానికి తేడా ఏమిటి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మౌలికమైన భేదం ఏమిటంటే జీవుడు సంసారి అనగా సుఖీ దుఃఖీ ఓసారి సుఖీ ఇంకోసారి దుఃఖీ మళ్ళీ సుఖీ మళ్ళీ దుఃఖి ఇది ఇది జీవుడు లక్షణం ఈశ్వరుడు అసంసారి ఆయన సంసారి కాదు ఇప్పుడు మనకి కథలు చెప్తూ ఉంటారు కథలు చెప్తారంటే ఈ శ్రీకృష్ణుడు ఎంతమందిని వివాహం చేసుకున్నా అసంగంగా ఉండిపోయాడు అని కథ చెప్తారు అంటే అర్థం ఆయన అంతమందిని వివాహం చేసుకుంటుంటే వీళ్ళందరూ వెళ్ళి అటెండ్ అయ్యి డిన్నర్లు తినొచ్చారని కాదు కానీ అర్థం ఏంటంటే పరమేశ్వరుడు సంసారి అన్నటికీ కాదు ఆయన అసంసారిగానే ఉండిపోతాడు అంటే వీడున్నాడు వివాహం లేకున్నా వీడు సంసారే వీడు వివాహమే అక్కడ బ్రహ్మచారిగా ఉండి కూడా సంసారిగానే ఉంటాడు కాబట్టి సంసారిత్వము అనేది జీవుని యొక్క లక్షణము ఈశ్వరుడు అసంసారి ఓకే ఇది మౌలికమైన భేదం ఈశ్వరుడికి జీవుడికి ఈ భేదాన్ని శంకరులు మాత్రమే చూపించారు భాష్య ఈశ్వరుడికి కిరీటం ఉంటుంది నీకు కిరీటం ఉండదు ఏ బాత్ మహి హై దట్ ఈజ్ నాట్ ది పాయింట్ యు గాట్ ఇట్ ఆల్ రాంగ్ సపోజ్ ఈశ్వరుడి కిరీటం ఉంది నాకు లేదు వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ ఏం చేసుకుంటారు కిరీటం ఏవో పది కేజీల కిరీటం నెత్తి మీద ఉండడం కంటే చక్కగా హ్యాట్ బెటరు కాబట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ ఈశ్వరుడు అసంసారీ యు ఆర్ ఎ సంసారీ దట్ ఈజ్ ది ప్రాబ్లం ఇది క్షేత్రజ్ఞ భాష్యంలో శంకరుడు చూపిస్తారు పెద్ద విచారం ఇప్పుడు ఈ సంసారిత్వం జీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం చేత వచ్చింది సరిగ్గా మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నా మనం అలా అనుకుంటామండి నేను సంసారిని అని మనం నిశ్చయం చేసుకుంటాం నిశ్చయం చేసుకుని ఇప్పుడు మనకి సొల్యూషన్ కావాలి నేను సంసారిని నాకు సంసారం ఎలా పోతుందో చెప్పండి అదే నువ్వు సంసారం అయితే పోతుంది పోతుంది పోదు నువ్వు సంసారి కాదు ఆ సంగతి తెలుసుకో సరిపడుతుంది పోగొట్టుకోవాల్సిందేం లేదు నేను సంసారిని కాదు అని నువ్వు తెలుసుకో చిత్రం ఏంటంటే ఈ విషయాన్ని ఉపనిషత్తులు భగవత్ భగవత్పాదులు భాష్యనూ సర్వత్రా కూడా తరచుగా వివరిస్తూ ఉంటారు అదేమిటంటే అసంగోహ్యయం పురుష నీ స్వరూపము పురుష అంటే స్వరూపము అసంగ మీ స్వరూపంలో సంఘం అనేది లేదు ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏదైనా ఒక కోరిక పుట్టిందనుకోండి ఈ కోరిక పుట్టిన వెంటనే ఇదిగో నా కోరిక పుట్టింది నేను ఈ కోరిక తీర్చుకోవాలి అని మీరు అనుకుంటే మీరు సంసారం అయిపోతారు కోరిక తీరిందో మానిందో తీరిన సంసారే తీరకపోయినా సంసారే ఏముందండి ఈ కోరిక ఈ కర్మ చేస్తే ఈ కోరిక తీరుతుందంటారు ఓకే తీరిందయా నేనేం కాదనలేదు తీరింది ఏమైంది వీడు వీడి వీడి దరిద్రం ఎప్పుడూ అలాగే ఇంకో కోరిక పుడుతుంది కాబట్టి నువ్వు సంసారిగానే మిగిలిపోతావు కోరిక తీరినా అంతే తీరకపోయినా అంతే బట్ దర్ ఇస్ నాట్ ది పాయింట్ కాబట్టి మీ స్వరూపములో ఈ కామన కల్పితము ఇలాగా కామన కోరిక పుట్టిందనుకోండి కోరిక పుట్టినప్పుడు మీరు ఆ కోరికను ఒక్కసారి పరిశీలించండి యు ఎగ్జామిన్ దట్ ఎగ్జామిన్ దట్ డిజైర్ విల్ ఫైండ్ దట్ దర్ ఇస్ నో డిజైర్ ఎగ్జామిన్ చేస్తే మీకు డిజైర్ లేదని అనిపిస్తుంది నాకు ఒకసారి ఈ నేనో కారు ఒకట్టుకుని అక్కడ మాకు ఇది కూడా ఉంది కారు పెట్టుకునే చోటు కూడా అక్కడ పెట్టి దాన్ని ఇటు అటు తిప్పుదామా ఒక చిన్న కోరిక గుర్తుంది ఆ కోరిక బోల్డ్ అని జస్టిఫికేషన్స్ కూడా ఉంటాయి మా మిత్రుడు ఒకతను ఉన్నాడు నా దగ్గర కొంతకాలం భాష్యపాఠాలవి చదివాడు అతను ఏం చేశాడంటే ఉద్యోగం చేశాడు అమెరికాలో ఆ ఉద్యోగంలో బాగా ధనవధి సంపాదించుకుని ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వేదాంతంగా ఉంటున్నాడు ఆ వదిలిపెట్టేసి సందర్భంలో నా దగ్గర అధ్యయనం చేసినందుకు కాను నీకు ఒక కారు ఒకటి ఇచ్చేసి నేను ఈ సంసారాన్ని వదిలిపెట్టేస్తాను అని నా వెంటబడ్డా కార్ అంటే నేను ఇప్పుడు ఈ కార్ని హైదరాబాద్ రోడ్డు మీద చోటు లేదంటే నీకు నానో కార్కి చోటు ఉంటుందాయా ఏం పర్వాలేదు ఓ నానో కార్ నీకు ఇచ్చేస్తాను దాంతో నేను ఈ ఉద్యోగం వదిలిపెట్టేస్తున్నాను ఈ ఒక్క పని ఉద్యోగంలో ఉండగా చేసేస్తే అన్ని పనులతో పాటు ఇది ఒక్క పని మిగతా ఇవ్వకుండా కొన్ని చేసుకుని అంటే నేనన్నా అక్కర్లేదని చెప్పాను వాట్ ఎవర్ సో అతను పాపం ఉద్యోగం వదిలిపెట్టి అతను బ్రహ్మచారిగా ఉండేది చదువుకుంటున్నాడు దట్ ఈస్ పాయ సో ఆ ఒకసారి ఒక కోరిక పుట్టింది కోరిక పుడితే నేనేం చేశానంటే ఆ కోరికను ఎగ్జామిన్ చేశాను ఒకసారి వెంటనే దాన్ని వెంట ఎగ్జామిన్ చేశాను చేస్తే నాకే ఆశ్చర్యం నాకు అర్థమైపోయింది ఏమిటంటే ఈ ఈ కోరిక నాలో లేదు అని నాకు అర్థమైపోయింది నాలో లేదది ఉండాలి కదా ఓ పిసర్ అంతైనా ఉండాలి కదా నాలో లేని కోరిక ఇప్పుడు నాలో ఓ పిసరంత కోరికుంటే నేను నేరవ కారులో కూర్చున్నాను అని కొంచెం సంతోషమైనా కలుగుతుంది ఆ పిసరంత కోరిక కూడా లేకపోతే అదిదో ఆ కారు నా నెత్తి మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది కారు ఉండి కార్లో నేను ఉన్నట్టు కాదు అదేదో నాది ఎత్తు ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది భారంగా అనిపిస్తుంది లేదు ఆ కోరిక లేదు అంతే మీ స్వరూపం అలాగే ఉంటుంది వడ్ల కిందలో బియ్యపు గింద ఉందనుకుంటే ఉందని భ్రమ అంతే పాము ఉందా అంటే ఉంది ఉందంటే పామే అరే పామా మళ్ళీ ఒకసారి చూడండి రా అంటే అక్కడ లేనే లేదు ద్వేషం మీకేదైనా ద్వేషం ఉందనుకోండి ఉందా ఈ ద్వేషము నా ఎందు అని మీరు యజ్ఞానింగ్ చేసి దానికి సంబంధించి కొంత ధ్యానం అది చేసినట్లయితే మీ ఎందు ఏ ద్వేషము లేదని మీకు అనుభవానికి వస్తుంది కామనులు లేవు ద్వేషము లేదంటే అర్థం ఏంటో తెలుసునండి ఆల్రెడీ మీరు దైవస్వరూపులే ఉన్నారు ఏ డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ దైవస్వరూపులే ఉన్నారు అయితే మీ మనస్సు ఒప్పుకోదు మీ మనస్సు ఏమంటుందంటే బహుశా ఇంకా ఏవో ఆటంకాలు ఉన్నాయేమో నేను అప్పుడే దైవస్వరూపుణ్ణి అయిపోతానా ఆయన అన్నంత మాత్రాన్ని అయిపోతానా అని ఇంకా ఇలాగంటే మీ మనస్సు పెట్టుకున్న ఆటంకాలే మీకు తప్ప మీ స్వరూపము అసంసారి అది తెలుసుకుంటారు అంతే అయితే దీనికి ఉన్న ప్రధానమైన ఆటంకాలు నేను కొంచెం మీకు వివరించాలి ప్రధానమైన బాండేజ్ మీకున్న మౌలికమైన బంధము నేను దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఎస్ డిసీజ్ ఇట్ అనే ఒక విషంతో మీకు నేను మనవి చేస్తున్నమాట ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ బౌండ్ బై టైం అది చాలామంది గ్రహించరు చాలామంది ఏమనుకుంటారంటే ఈ భార్యాపిల్లల మూలంగా నేను బధ్యపబడ్డారనుకుంటారు అయితే ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నామండి కృషి కేసులో ఉంటే ఏ బంధం ఉండదు బంధం అంతా హైదరాబాద్లోనే ఉందని అనుకుంటారు అమెరికాలో బంధం ఉందనుకుంటారు కొంతమంది ఇండియా వెళ్ళిపోతే బంధం ఉండదు అమెరికాలోనే బంధం ఉందని ఇండియా వస్తే తెలుస్తుంది బంధం ఏమిటో బంధం లేకపోవడం సో మీరు రాంగం చేసుకుంటున్నారు మీ ఇవన్నీ బంధాలు అవునా కాదా అంటే చూడండి బంధాలే కాదని బంధాలే కానీ ఈ బంధాలన్నింటినీ కొద్దిగా గొప్ప మీరు వదిలించుకోగలుగుతారు కానీ వీటన్నిటికీ మూలంలో ఉంది బంధం ఉంటాయి అసలైన బంధం దాని పేరే కాలబంధము కాలము అదే చక్రం ఆ చక్రంలోనే పడి మనం గిరగిర గిరగిర తిరుగుతున్నాం కాలచక్రమే చక్రం సంసార చక్రం అంటే ఎవరో కాలచక్రమే ఈశ్వరుడు అంటే తెలుసునండి కాల కాలానికి కాలం He is the timelessness of the flow of time. Kalaanik atitanga pohyo vado. Time is your only bondage. Meeru future ane meer anukkuṃpunaru. Nain naurun okku pukhti varukku nain jepyaanu. Meeru future ane ed anukkuṃpunaru. Oh, it is not future. It is continuation of the past. Aze meeru grihenchakali ke te meeru kala swarupan delisipo yin itte. it is continuation of the past it is not future meer vartamanam anukuntunaru it is continuation of the past it is not present meer mind anukuntunaru it is nothing but the past your mind is the past meer oka image phalana nenu ani meer anukuntunaru that is your past oka jeevitamanta past tappa that's present adey deedile అది మన బంధం ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీరు కాలం యొక్క బంధంలో ఉన్నారు ఈశ్వరుడు కాలబంధానికి అతీతుడిగా ఉన్నాడు మనం చేయాల్సిందల్లా ఏమిటంటే యూ స్టెప్ అవుట్ ఆఫ్ టైం కాలం యొక్క బంధం నుంచి యూ స్టెప్ అవుట్ కాలంలో ఉంటేనే మీరు కర్ట్ అవుతారు ఎందుకంటే కర్ట్ అంటే డూయింగ్ డూయింగ్ ఉండాలి డూయింగ్ అంటే చలనము చలనము అంటే కాలంలో మాత్రమే సంభవం కాబట్టి కాలబంధము చాలా లోతుగా పోతుందండి అది మిమ్మల్ని కర్తను చేస్తుంది వర్తమాన కాలంలో మిమ్మల్ని కర్తను చేస్తుంది కాలం కాలం మిమ్మల్ని భవిష్యత్తులో రాబోయే ఫలముల దృష్ట్యా భోక్తను చేస్తుంది సో కర్తా భోక్త చేసి మిమ్మల్ని జీవుడుగా నిలబెట్టేది కాలమే ఆ కాలము బంధం నుంచి మీరు పక్కకి జరిగి జరిగినట్లయితే నేను యూఆర్ రెడీ టు స్టెప్ అవుట్ ఆఫ్ టైం యూ కెన్ స్టెప్ అవుట్ ఆఫ్ టైం ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ if you want to step out of time you can step out of time ipudu idela gante nenu drushtantam edo namatiki nake doubt vasto untundi naaku mokalu neppu puttindi puttete doctor degiriki velladu doctor degiriki velladam ante okapudu mana roga vachha doctor degiriki veladam ante doctor kanipettadu kabattu rogam gutthukostha ala kodum ha idu untundi yeah? atu untundi అటువంటి వ్యాధికి సాగుబడి వ్యాధి అని అంటారు ఎనీవే డాక్టర్లు చూపించారు డాక్టర్లు దాన్ని అల్లలా బిల్డప్ చేసుకుంటూ పోతున్నాడు ఏది మోకాలు నొప్పిని అల్లలా బిల్డప్ చేసుకుంటూ పోతున్నాడు కార్టిలేజ్ ఉంటున్నాను ఓకే కార్టిలేజ్ ఉంది కొత్త ఇంగ్లీష్ పదం నేర్చుకున్నాము కానీ మీరేం చూసారో పెట్టారా కార్టిలేజ్ ఓ పదం ఒకటి పట్టుకున్నారు బొమ్మ కూడా చూస్తే చూడొచ్చు అదేదో పైన ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది ఈ బాలు దానికి తగ్గుతుంది అది అరిగిపోయింది ఇలా ఏదో బెల్డప్ చేశాడు మీద అరిగిపోయింది అని అన్నాడు నేనన్నా నాదే అరిగిపోయిందా అందరిదే అరిగిపోతున్నా అందరిది అరిగిపోతున్నా ఓకే కొంతవరకు పాయింట్ ఒకటి సెట్ అయింది ఈ కాటినేజ్ కొంచెం అక్కడక్కడ బొక్కలు విడిపోయి ఉంటాయి వాటి వల్ల మొత్తం పుడుతుంది సరే సో వాట్ కెన్ బి డన్ అంటే వీ కెన్ డూ సర్జరీ సర్జరీ చేసి మేము ఏం చేస్తామంటే ఈ చిన్న చిన్న కార్టేజ్ ముక్కలు ఇటు వెళ్లాడుతూ ఉంటాయి అవి తీసేస్తాం అవి అవి ఊడిపోయి ఉంటాయి అక్కడ లోపల వీ టేక్ దెమ్ అవుట్ కొత్త కార్టలేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అక్కడ కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ ఏదో పెట్టి కార్టలేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం చేసి ఈ బాల్స్కి ఏదో కొంత రీఎన్ఫోర్సింగ్ చేసి వీవిల్ ఫిక్స్ ఇట్ బ్యాక్ సో అని అలా చెప్పాడు ఆ తర్వాత దెన్ వాక్ దెన్ నెక్స్ట్ డే ఐ కెన్ వాక్ అంటే కొన్ని హీలైన తర్వాత వాక్ కంటే సిక్స్ మంత్స్ ఫిజియోథెరపీ ఉంటుంది అన్నాడు మరి వాట్ కైండ్ ఆఫ్ సర్జరీ చూస్తా అని నువ్వు సర్జరీ అని మంత్స్ ఫిజియోథెరపీ అయితే ఆ సిక్స్ మంత్స్ సర్జరీ లేకుండానే చేయొచ్చు కాదు వజ్రాసనము ఏదో చేస్తే అక్కడికే సరిపడుతుందేమో తర్వాత ఈజీ టూ ఓకే మంత్స్ ఫిజియోథెరపీ ఓకే ఆ తర్వాత విల్ ఇట్ బి లైక్ నార్మల్ వెరీ లైక్లీ దట్ ఇట్ మే బీ నార్మల్ మళ్ళీ వస్తుందా యా ఇట్ కెన్ కమ్ ఇట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ రాకపోవచ్చు మళ్ళీ రావచ్చు మళ్ళీ వస్తే ఏం చేయాలి మళ్ళీ చేయించుకుంటే మళ్ళీ సిక్స్ మంత్స్ వాట్ కైండ్ ఆఫ్ సో నేను క్వశ్చన్ చేసి క్వశ్చన్ చేసి క్వశ్చన్ చేసి ఆఖరికి ఏమని చెప్పానంటే డాక్టర్ గారు ఇది అక్కర్లేదేమో అనిపిస్తుంది అన్నారు అంటే మీ కన్క్లూషన్ నేను కాదంటలేదన్నారు ఈ సంసారం అలాగే ఉంటుంది మీరు దాన్ని నెత్తికి ఎత్తుకుంటే అది మిమ్మల్ని మీ నెత్తి తాండవం చేసుకుంటున్నాను మీరు దాన్ని క్వశ్చన్ చేసి పక్కన పెట్టడం నేర్చుకోగలిగితే పక్కకి పోతుంది తర్వాత నీ సర్జరీ చేసుకుని ఖుషీగా ఉన్నవాడు నాకెవడో కనపడలేదు ఎంతవరకు నేను నాకు కనపడలేదు బైపాస్ సర్జరీ చేసుకుని మేము హ్యాపీగా ఉన్నాం ఉన్నవాళ్ళు కనపడ్డారేమో ఒకళ్ళో ఇద్దరూ కానీ ఈ నీ సర్జరీలో కనపడినవాడు ఎవడూ లేదు ఇట్ ఈ సరే తర్వాత బైపాస్ సర్జరీ కూడా అనవసరం అని చెప్పేసి మానేశారు ఇప్పుడు చేయట్లేదు అమెరికాలో బైపాస్ సర్జరీలు దొరదు మీరు కావాలంటే మీరు ఇంకో దేశానికి వెళ్ళి చేయించుకోవాలి అమెరికాలో లేదు ఆ స్పెషాలిటీ యూనివర్సిటీస్ నుంచే కార్డియోథొరాసిక్ సర్జరీ అనే స్పెషాలిటీని ఎత్తేసారు దే ఆర్ నాట్ స్టడీంగ్ ఇట్ ఆల్సో అంటే మరి గత ముప్పై నలభై ఏళ్ళగా చేసింది ఏమిటనమాట ఇట్ ఈజ్ సో ఇదంతా ఈ సంవత్సారం ఉంటాయి you take it onto your head it will dance on your head you keep it at a distance it will remain at a distance ingo koncham dooranga poyamante ingo koncham dooranga pottu it is in your hands enduko telusna why it is like that because fundamentally you are not a samsari meeru samsari ayyaro telusna samsari avvalane oka nischayam cheskuni meeru samsari ayyaru అజ్ఞానమునందు ఉండే ఒక ప్రీతితోటి మీరు సంసారిగానే ఉండడానికి నిశ్చయించుకుని కొనసాగుతున్నారు ఇట్ ఈజ్ లైక్ దాట్ ఈ క్షణంలో నేను సకల ద్వేషములను విడిచిపెట్టేస్తున్నాను అని మీరు అనుక్కుని మీరు విడిచిపెట్టడానికి ఏమిటి అభ్యంతరం ఏమిటో తెలిసినా అభ్య ఉంది ఏమిటో తెలిసినా అభ్యంతరం మీ మనస్సే సకల ద్వంద్వములను వీడు శత్రువు వీడు మిత్రుడు అనే ద్వంద్వములను అన్నిటినీ నేను విడిచిపెడుతున్నాను వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం యూ హ్యావ్ ఏ ప్రాబ్లం దా బికాస్ మీకున్నటువంటి కండిషనింగ్ ఎంత బలంగా ఉందంటే ఈ శత్రుమిత్ర భావాన్ని యూఆర్ అనేబుల్ టు ఓవర్కమ్ దట్ శత్రుమిత్ర భావం బికాజ్ ఆఫ్ యువర్ ఓన్ కండిషన్ ఐ కెన్ సీ దట్ కండిషన్ వన్ హు కేమ్ అవుట్ ఆఫ్ ది కండిషనింగ్ కెన్ సీ ది కండిషన్ వన్ హూ ఈజ్ ఇన్ దట్ కండిషన్ ఇంగ్ కెనాట్ సీ దాట్ కాబట్టి ఆత్మస్వరూపము పరమార్థంగా అసంసారి అసంసారి అంటే అర్థం బ్రహ్మే ఎందుకంటే పరబ్రహ్మకి జీవుడికి లేక జీవుడికి ఉన్న ఒకే ఒక భేదము సంసారి అసంసారి సంసారి అని ఆత్మచైతన్యానికి పెడితే వాడు జీవుడు అయిపోతాడు అదే ఆత్మచైతన్యం అదే ఆత్మ చైతన్యాన్ని అసంసారి అని గుర్తిస్తే దేవుడు అయిపోతాడు దేవుడు మీలో ఉన్నాడు మీ స్వరూపమై ఉన్నాడు మా చిన్నప్పుడు ఆ ఫోటో ఒకటేవాడు ఇటు తిప్పితేటే అంటే రామారావు ఫోటో ఉండేది ఇటు సావిత్రి ఫోటో ఉండేది అలా ఉంది అదే ఫోటో ఇలా అంటే రామారావు సావిత్రి నిశ్సమ్మ సినిమా వచ్చినప్పుడు వచ్చింది ఆ ఫోటో అలా ఈ దేవుడు జీవుడు కూడా అంటే ఇలాంటి జీవుడు అలాంటి దేవుడు నేను నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటారు మీకు డిస్టర్బ్ అవుతున్నాను అనుకోకండి సో కాబట్టి అసంసారి బ్రహ్మస్వరూపం ఉన్నది అది ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది మీరు దాన్ని ఈవేళ గుర్తిస్తే ఈవేళ గుర్తించచ్చు ఓ నెల రోజుల తర్వాత గుర్తిస్తే అలా చేయొచ్చు ఓ వంద జీవితాల తర్వాత వంద బర్త్స్ తర్వాత గుర్తిస్తే కూడా మీరు అలా చేయొచ్చు అది అలాగే ఉంటుంది ఎక్కడికి పోదు యూ హ్యావ్ దట్ భరోసా ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది మనం గుర్తించకపోతే విసిగెత్తి వెళ్ళిపోతుందని కూడా మీరు అనుకోవద్దు నిర్వహణ దేవుడి ఎందుకో తెలుసు అండి అది స్వరూపం కనుక దానికి నాశం అనేది ఉండదు తద్విజ్ఞానఘన ఇత్యుక్తం ఆ పరబ్రహ్మకే తత్ అంటే ఆ పరబ్రహ్మయే ఇక్కడ ఈ మంత్రంలో విజ్ఞానఘన ఏవా అని యాజ్ఞవల్క్య మహర్షి చేత వర్ణించబడినది అది ఏ విజ్ఞానఘనము అంటే ప్రజ్ఞప్తి చైతన్యం శుద్ధ చైతన్యము అంటే ఎరుక ఫలానాజ్ఞానం కాదు ఫలానాజ్ఞానములన్నింటికీ మూలంలో ఉండే ఎరుక తెలివి అది ఆ తెలివి దానికే బ్రహ్మ అని యాజ్ఞవంతి మహర్షి చెప్పి ఉన్నాడు స ఆత్మా సర్వస్య జగత అదియే ఆ విజ్ఞానఘనమే సహ ఆత్మ ఆ ఎరుకయే ఆత్మ అంటే సారము ఆత్మ అంటే సారము ఆ ఎరుకయే ఆత్మ ఇప్పుడు చెరుకు గడ ఉందండి చెకుగడకి సారం ఏమిటి సుక్రోజ్ శుక్రోజ్ శుక్రోజ్ అంటారు షుగర్ షుగర్ మాలిక్యూర్ అది చెరుకుగడ సారం చెరుకుగడని మీరు పిండితే వస్తుందండి పిప్పి మిగులుతుంది సారం తీయచ్చు చెరుకు గడలు ఎన్నుంటే వాటన్నిటికీ అదే సారం ఈ చెరుకు గడ సారం లేరు ఆ చెరుకు గడ సారం లేరు అలా ఉండదు ఎప్పుడైనా చెరుకు తోట చూశారా మీరు పెద్ద పెద్ద చెరుకు తోటలు ఉంటుంది నేను చూసా మామూలుగా ఈ గోదావరి డిస్టిక్స్లో అక్కడ చెరుపు తోటలు ఉంటాయి ఏదో ఎకరా నేను గయానా వెళ్ళా ఒకసారి గయానా అని సౌత్ షుగర్ ప్రొడ్యూసర్ వాళ్ళు గయానా తర్వాత అమెరికా వాళ్ళు షుగర్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు ఎక్కువ షుగరు ఎందుకంటే ఆ పెప్సీ నుండి షుగరే పెప్సీ తర్వాత కోక్ వీటన్నింటిలోనూ షుగరే ఆ షుగర్ తెగ తింటారు ఆ క్రీములు అన్నింటిలోనూ షుగరే వాళ్ళకేం మిరపకాయలు ఉండవు అన్నింటికి షుగరే ఒకే రుచి సో ఇంకా వేరే ఇన్ని రుచులు లేవు మనకు ఉన్నట్టుగా మనకి స్వీటు హార్ట్ ఇన్ని రకాలు ఉంటాయి వాళ్ళకి స్వీటు వన్ మోర్ స్వీట్ వన్ మోర్ ఎవ్రీథింగ్ స్వీట్ అంతా షుగర్ వాళ్ళ వరల్డ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ షుగర్ ఐజ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి కావాల్సిన షుగర్ అంతా గయానా నుంచి వస్తుంది ఆ గాయానాలో షుగర్ ఫీల్డ్స్ ఉంటాయి ప్రారంభం అవుతున్న షుగర్ ఫీల్డ్ ఇక్కడ ప్రారంభం అయితే పది మైళ్ళ దాకా షుగర్ ఫీల్డ్ ఒకటే షుగర్ ఫీల్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద డిచెస్ తమ్ముతారు ఆ ఫీల్డ్ పక్కన ఆ డిచ్లో వాటర్ అవుతుంది ఈ షుగర్ కేన్ కోసి ఆ వాటర్లో ఈ పెద్ద పెద్ద పడవలు లాంటివి పడవలు కూడా కాదు వాటిని ఏదో ఉంటారు ఫ్లాట్ ఉంటుంది ఆ ఫ్లాట్గా ఉంటుంది బల్ల బల్లకట్టు బల్లకట్టులు ఆ బల్లకట్టులు ఇది కోయడం ఆ బల్లకట్టు మీద పారేయడము ఈ కోసినటువంటి కట్టెలు ఈ షుగర్ క్యాన్ పెడే అర్థమే ఆ బలకట్టుల్ని ఈడ్చిపోవడం ఆ డీచెస్లో దట్ ఈస్ ది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే వీడు కట్ చేసిన షుగర్ కేన్ పది మైళ్ళు వెళ్ళాలి ఆ డీచెస్లో పోతాయి పెద్ద షుగర్ కేన్ ఫీల్డ్స్ ఈ కథంతా ఎందుకు కన్ను చూపు మేర అన్ని షుగర్ కేన్ గడలే చెరుకు గడలే ప్రతి చెరుకు గడ యొక్క సారము ఒక్కటే సేమ్ శుక్రో అదేవిధంగా భారతదేశంలో ఎటు చూసినా మనుషులే ఎక్కడ చూసినా మానవులే జనాభా ఎక్కువ కదా వీళ్ళందరిలో ఒకే సారము కలదు అది ఒకటే ఆత్మ నిన్న ఆమె చాలా బాగా చెప్పారు అనంత లక్ష్మి గారు ప్రెసిడెంట్ గారు ఆవిడ ఏమన్నారంటే ఆత్మ హ్యాజ్ ఏ సెంటర్ ఎవ్రీవేర్ బట్ నో సర్కంఫరెన్స్ అని చెప్పారు మీరు గమనించారో లేదో చెప్పారు అంటే ఈ ఆత్మకి సర్కంఫరెన్స్ ఏం లేదు సర్కంఫరెన్స్ అంటే హద్దు నా గుండ్రంటే హద్దు ఒకటి గీస్తాం అలాగే ఏమీ లేదు కానీ సెంటర్ మాత్రం అంతటా ఉంది ఇప్పుడు ఆత్మ ఉందనుకోండి ఆత్మకి సెంటర్ మీలో ఉంది మీలో ఉంది నాలో ఉంది వీరిలో ఉంది వీరిలో ఉంది మన అందరిలోనూ ఆత్మకి సెంటర్ ఉంది కానీ సర్కంఫరెన్స్ లేదు అంటే బాడీ ఎంతో ఆత్మ అంత కాదు అది ఆత్మ అంటే అదే మీరు అది కప్పుబడిపోయి ఉంటుంది ఎంతవరకు అయితే బాడీ నేను అనుకుంటారో అంతవరకు మీరు టైం యొక్క బంధంలో ఎంతవరకు అయితే నిలిచి ఉంటారో అంతవరకు ఆత్మకి సర్కంఫరెన్స్ లేదు అనే సత్యము మరుగున పడి ఉంటుంది ఎప్పుడైతే మీరు కాలము యొక్క కాలము అనే దాని నుంచి స్టెప్ అవుట్ ఈ స్టెప్ అవుట్ ఆఫ్ టైం క్రోనలాజికల్ టైం కాదు సైకలాజికల్ టైం క్రోనలాజికల్ టైం అంటే ఏమిటో చెప్పాను మీకు ఇప్పుడు ఆరున్నరలు ఇంకో గంట సేపు చెప్తా పాఠంగా అది క్రోనలాజికల్ టైం ఆ తర్వాత ఎవరి కారు పట్టుకుని ఎక్కడ పోయి ఇంటికి వెళ్ళిపోయి రెండు మెతుకుల్ తిని విశ్రమిస్తారు దట్ ఈజ్ క్రోనలాజికల్ టైం అతనే మీరు చేస్తారు దాని నుంచి మీరు స్టెప్ అవుట్ చేయక్కర్లా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఇప్పుడు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది పది నిమిషాలు పడుతుంది దట్ ఈజ్ క్రోనలాజికల్ టైం దాని నుంచి స్టెప్ అవుట్ చేయక్కర్లా ఇవాట స్టెప్ అవుట్ ఆఫ్ సైకలాజికల్ టైం అండ్ యూ నో దట్ వెరీ వెల్ యూ స్టెప్ అవుట్ యూ విల్ నో దట్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ఎవరీథింగ్ అది ఆత్మా సర్వస్య జగత పరమార్థత భూతనాశాత్ నవినాశీ ఇవే ఈ భూతాలన్నీ భూతములు అంటే పంచభూతములు ఈ పంచభూతముల యొక్క దేహము నశించినందువల్ల ఆ పరమార్థమైనటువంటి ఆత్మతత్వము అది నశించేది కాదు మరి నశించేది ఒకటి ఉంది కదా దేహము ఉండండి ఆత్మతత్వం నశించదు నశించేది ఒకటి ఉంది కదా నాకు అమెరికా నుంచి ఒక మిత్రుడు అవుతుందని వచ్చాడు ఏమన్నా రాశాడు అంటే అప్పుడప్పుడు వస్తూ వేదాంత మిత్రుడు నేను ఎప్పుడూ చూడలేదు అతన్ని ఈ మాందు ఇన్స్పైర్ అయ్యి ఇలా వస్తూ ఉంటాడు అతను నిన్న నాకేమో రాశాడంటే మీరు చెప్పింది కరెక్టే మండంలో చెప్పిన విధంగా జగత్తు అసత్యం స్వప్న సదృశం కానీ ఇక్కడ ఈ మధ్యన ఒక విశిష్టాద్వైత ఫరెండోహుడు కలిశాడు కలిసి వాడు అంటాడు ఈ జగత్తు మిథ్యల్ అవుతుంది ఇట్ ఈస్ సో రియల్ ఇట్ ఈజ్ మూవింగ్ ఎటు కదులుతూ ఉంది ఆ జగత్తు కదలిక రూపంగా మనకి ఎప్పుడూ అనుభవానికి వస్తూనే ఉంది తర్వాత వెరీ ట్యాంజిబుల్ మీరు కారు ఉందంటే మీ కారు మీకు తెలుస్తూ ఉంటుంది ఆ కారులో కూర్చొని మీరు ఇటు అటు వెళ్ళచ్చు కార్ లేకపోతే వెరమోహం వేసుకొని నడిచి వెళ్ళాలి అయితే ఎవరినైనా రిక్వెస్ట్ చేసి వెళ్ళాలి ఏదో చేయాలి కాబట్టి తెలుస్తూ ఉంటుంది జగత్ అనేది తెలుస్తూ ఉంటుంది చక్కగా మీ సంచిలో టిఫిన్ బాక్స్లోనే ఉంటే ఈ ఆకలి చాలా ఎంజాయబుల్ ఎందుకని ఫుడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అలా రూమ్కి వెళ్ళగానే ఓపెన్ చేసి ఎంత ఆకలి వేస్తే ఆకలి లేదనుకోండి ఏమిటంలో ఈ మధ్యన ఆకలి తగ్గిపోయిందండి అంత అది దుఃఖపడతాడు ఎందుకంటే ఆకలి ఉంటే కానీ ఫుడ్ ఎంజాయ్ చేయండి కాబట్టి ఫుడ్ వెయిటింగ్లో ఉన్నప్పుడు ఆకలి ఎంజాయ్ అయిపోయింది ఫుడ్ వెయిటింగ్లో లేదనుకోండి అదే ఆకలి దుఃఖహేతు సో ఈ సంసారం అనేది అది అలా బలంగా కనపడుతూ ఉంది అనుభవానికి వస్తుంది అనుభవానికి వస్తుంది అండవాడు నేనంటాను అన్నమాట వాడు అలా అండవు వాడు కనబడుతుంది కదా ఉంది కదా అంటాడు ఇలా ఇలాగా ఒక అతను అబ్జెక్ట్ చేశానండి జగత్తు ఇచ్చా అన్న దానికి దీని మీద మీ అభిప్రాయం ఏంటి వాట్ ఆన్సర్ యూ విల్ గివ్ టు హిమ్ అని నాకు ఉత్తరం నేను ఏవైనా ఇలాంటి ఉత్తరాలకి రాసుకో కూర్చోను కష్టం ఇలాంటి ఉత్తరాలన్నింటికి సమాధానం రాయడం కానీ ఎందుకు నా మార్నింగ్ నాకు ఉత్సాహం అనిపించి రిప్లై ఇచ్చాను రిప్లైలో ఏమన్నా రాశానంటే అతను ప్రశ్న అసలు నువ్వేమీ అడగట్లేదు యూ ఇగ్నోర్ హేమ్ లెట్ హ్యూమ్ హ్యావ్ దిస్ థింకింగ్ డోంట్ డిస్టర్బ్ హ్యూమ్ బట్ ఇఫ్ యు ఆర్ వెరీ క్లీన్ అబౌట్ దాట్ యు ఆస్కిమ్ వన్ క్వశ్చన్ ఇప్పుడు జగత్తు అంత స్పష్టంగా కనపడుతోంది కదా మనకి అనుభవానికి వస్తుంది కనపడుతోంది కదా కదులుతోంది ఉంది మనల్ని సుఖిని దుఃఖిని చేస్తోంది జగత్తు కాబట్టి జగత్త సత్యం మళ్ళీ విష్ణువు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాడు మీకు విష్ణు ఎలా సత్యం అవుతుంది ఎడీ విష్ణు ఎడీ పెరీజ్ విష్ణు వైకుంఠంలో వైకుంఠం ఎక్కడుంది ఏ టెలిస్కోప్లో చూపించి నాకు వైకుంఠాన్ని టెలిస్కోప్లో చంద్రుడు కనపడతాడు చంద్రుడి మీద కొండలు కూడా కనపడతాయి నీ విష్ణువు ఎక్కడ కనపడతాడు గరుత్మంతుడు ఎక్కడ కనపడతాడు జయుడు విజయుడు లక్ష్మీదేవి వీళ్ళందరూ ఎక్కడ కనపడతారు వేరే అర్థ అయిపోలేదు వేరే అదే ఎక్కడ ఉన్నారు కాబట్టి ఊరికే విశిష్టాద్వైతం చేస్తే ఏమైంది జగత్తు సత్యం అంటున్నావు కదా జగత్త సత్యం ఈ విష్ణువు సత్యమే కాదు అసలు పోనీ విష్ణువు సత్యమని భాగవతంలో చెప్పారా పురాణంలో చెప్పారా నువ్వు అంటావు శబ్ద ప్రమాణం ఇదే అదే అంటావు ఇదే ప్రమాణం అని కొంత అల్లరి చేయొచ్చు ప్రవాళ వాళ్ళు వదిలిపెట్టడం జరుగు ఆ కథ అంతా మీరు ఆ కథ చెప్పడం బాధించాల లిపిలేదు చెప్పేది ప్రమాణము ప్రత్యక్షము అనుమాసం ఇలా అల్లరి చేసి చేసి గడ్డసేపు చెప్పడం అర్థం అయిన తర్వాత నీకు వాడికి తెలిసిందేం ఉండదు ఏదో నడుస్తుంది కొంత టెర్మినాలజీ ఉపయోగపడుతుంది ఉపన్యాసాలు చెప్పడానికి బాగుంటుంది శబ్ద ప్రమాణం ఇదేది విష్ణు ఉన్నాడు లక్ష్మణుని జయుడు విజయుడు అంటే అప్పుడు ఏమైంది అక్కడికి ఇప్పుడు రెండు వచ్చాయి విష్ణువు వెర్సెస్ జగత్ వై విష్ణు వై నాట్ జగత్ వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ విష్ణు జగత్త కరెక్టు జగత్ ఈక్వల్ అయ్యే కనీసం ఈక్వల్ సో యూ హ్యావ్ ఎ ఛాయిస్ బిట్వీన్ ది టూ విష్ణు వెంటబడ్డవాడు గొప్పవాడెందుకు అవుతాడు జగత్తు వెంటబడ్డవాడు తక్కువ వాడేందుకు అవుతాడు రెండింటికి ఛాయిస్ ఉన్నప్పుడు రెండు ఈక్వల్ అయినప్పుడు ఈక్వల్లీ రియల్ అయినప్పుడు జగత్తు వెంటబడ్డ నాస్తికుడు కూడా మంచివాడే వాడు ఒక సత్యాన్ని వాడు పట్టుకున్నాడు ఇంకో సత్యాన్ని నువ్వు పట్టుకున్నాడు ఇప్పుడు ఇటు రెండు ఉన్నాయన్నప్పుడు విష్ణు ఉన్నాడు జగత్తు ఉన్నాడు అన్నప్పుడు ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఏ కాంటెస్ట్ బిట్వీన్ ది టూ కాబట్టి ఓ విశిష్టాద్వైతి నువ్వు కూడా ఒప్పుకు తీరాలి ఏమని విష్ణువు ఎంతటి సత్యమో జగత్తు అంత సత్యం కాలేదు అని కూడా ఒప్పుకుని ఏడవాలి తప్పదు లేకపోతే నీ విష్ణువే ఎగురు దక్కకపోతాడు విష్ణువు ఎంతటి సత్యమో జగత్తు మాత్రం అంతటి సత్యం కాదు అని ఒప్పుకోవాలి మేము చెప్పిదే అదే మేం చెప్పే మాట అదే మేమేం కొత్త మాట అయిన చెప్పలేదు నువ్వు అసలు జగత్తుని పక్కన పెట్టి విష్ణువుని ఆరాధించటానికి బేసిక్ ప్రెమిస్ ఏమిటి వాట్ ఈజ్ ది ప్రెమిస్ వైశుద్ధ్య వైఆర్ యూ డూయింగ్ దా ఎందుకంటే ఫర్ ఫర్ సమ్ రీజన్ జగత్తు కంటే విష్ణువు బెటర్ ఫర్ సమ్ ఇన్ సమ్ వే ఇన్ విచ్ వే హీ ఈజ్ బెటర్ ఇన్ విచ్ వే అంటే జగత్తు రియలేనండి విష్ణువు మోర్ రియల్ అని చెప్పాలి మేమే ఉంటాం తెలుసున విష్ణువు రియల్ జగత్తు లెస్ రియల్ అని మేము ఉంటాం నువ్వన్నదే మేము అట్టు తిరగేసి లాన్నాం మిథ్య అంటే లెస్ రియల్ కాబట్టి విశిష్టాద్వైతం అనే చేస్తే ఏమీ తేలలేదు జగత్తు మిథ్య శంకరులు అన్నారంటే దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి కానీ మా విశిష్టాద్వైతంలో మేము ఒప్పుకో ఉండేదాన్ని అంటే ఇది ఎలా ఉందంటే సూర్యుడు ఉదేయిస్తాడు కానీ మా మతంలో మేము ఒప్పుకోమన్నట్టుంది అని ఏదో జన్మ ఉత్తరం ఒకటి రాశాం ఎనీవే డిడై మేకే పాయింట్ డిడై మేకే పాయింట్ పాయింట్ ఉందా నేను చెప్పిన దాంట్లో కాబట్టి ఈ సకల జగత్తు దేహం తీసుకోండి పరమార్థత జగత సర్వస్వ ఆత్మ భూతనాశాత్ నవినాశి ఈ పంచభూతములు నశించినా కూడా ఆ పరమాత్మ నశించదు జగత్తు నశిస్తుంది పరమాత్మ నశించదు అంటే జగత్తు నశిస్తుంది పరమాత్మ నశించదు అన్నా దేహం నశిస్తుంది ఆత్మ నశించదు అన్నా ఒకటే ఎందుకంటే జగత్తు దేహంలో ఉంది జగత్తు ఏమిటో అదే దేహం దేహం ఏదో అదే జగత్తు ఆ విషయాన్ని చెప్తున్నారు వినాశీతూ అవిద్యాకృతిల్య భావ వాచారంభణం వికారో నామధేయం ఇతి శృత్యంతరా శంకరులు ఈ శృతిని తరచుగా కోట్ చేస్తారు దాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ చాంద్రోగ్య శృతి వాచారంభణం వికారో నామధేయం ఇతి శృత్యంతరా మరో శృతి మరో శృతి అంటే చాంద్రోగ్య శృతి చూడండి ఈ నశించిది ఏమిటి అంటే కిల్య భావము నశిస్తుంది నే వీడు జీవన్ముక్తుడైపోతాడు జీవన్ముక్తుడైపోతాడంటే కేవలము ఆ కిల్య భావం పోతుంది అంతవరకు ఉన్న పరిచ్ఛిన్న భావం పోతుంది ఇప్పుడు ఉదాహరణకి మీకు నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా ఉందనుకోండి అది పోతుంది నా మతం ఇంకోహళ్ళ మతం అనే తేడా ఉందనుకోండి అది పోతుంది నా కులం వాడి కులం అనే తేడా ఉందనుకోండి అది పోతుంది కామనలు ఏమైనా ఉంటే పోతాయి ద్వేషాలు ఏమైనా ఉంటే పోతాయి మానవులు పశువులు అనే తేడా అలాంటి భావం మీలో ఉంటే అదిపోతుంది సర్వమునందు ఆత్మభావము సర్వము ఆ కనెక్టెడ్నెస్ విత్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఆ కాలము క్రోనలాజికల్ టైం ఉంటుంది తప్ప సైకలాజికల్ టైం ఉండదు దట్ ఈ వాట్ యు బస్ ఇనాహి బాత్ యూ కెన్ బీ దట్ నావ్ దీనికోసం ఇదే బ్రహ్మాండం మీరేమీ నదులు దాటక్కర్లేదు సముద్రాలు దాటక్కర్లేదు యూ కెన్ బీ దట్ నావ్ ఇవేషన్ చిల్లభావం మీరు తెచ్చి పెట్టుకున్న చిల్ల భావము అంతే అంతే దట్సా ఇప్పుడు ఆ చిల్లభావాన్ని నుంచి మీరు బయటికి రావాలనుకుంటే మీరు వచ్చే మీరు రాకుండా మీరు ఒక శత్రువును మీరు నిర్మాణం చేసుకుని వాడిని ఎదుర్కొన్న పెట్టుకుని వాటితోటి యుద్ధం చేస్తూ ఉండి షాడో బాక్సింగ్ అంటారు షాడో బాక్సింగ్ నేను హిందువును కాబట్టి నాకు క్రిస్టియన్ శత్రువు కాబట్టి ఐ హ్యావ్ టు ఫైట్ విత్ హిమ్ సో ఎలా ఫైట్ చేస్తారు ఏడీ క్రిస్టియన్ ఏడీ రోడ్డు మీదకి వెళ్ళి ఏమైనా ఫైట్ చేసి ఇది ఏముండదు రెటారిక్ ఉంటుంది మీరు భాషా ప్రయోగమే చిన్నే షాడో బాక్సింగ్ అంటారు మీ మైండ్లో ఒక శత్రువును మీరు క్రియేట్ చేసుకోవడం వాడిని వాడితో కుస్తి పడతాం మీలో మీరే డిబేట్లో కూడా పాల్పోవచ్చు డిబేట్లో కూడా చేయొచ్చు డిబేట్లో చేసినా మీలో మీరే కాబట్టి సో డోంట్ డూ ఇట్ డోంట్ డూ ఇట్ దేర్ ఈజ్ నో ఎనీమీ వాడు క్రిస్టియన్ అయినా ఎనిమిది కాదు క్రిస్టియన్ అయినా ఎనిమిది కాదు ఎందుకని సర్వస్వ జగత ఆత్మ వాడి ఆత్మ ఆత్మ వేరే ఏమీ కాదు మరి వాడికి తెలియ వాడికి తెలియదు వాడు మూర్ఖుడు మీరు తెలుసుకోండి వాడు మూర్ఖుడు కాబట్టి నేను మూర్ఖుడు అవుతాడని మనం ఎందుకు అనుకోవాలి మనం మూర్ఖుడుగా ఉండక్కర్లేదు వాడు మూర్ఖుడుగా ఉంటాడో తెలుసుకుంటాడో దట్ ఈస్ హిస్ చాయిస్ యూ కెనాట్ డిసైడ్ ఎట్ ఫర్ హెమ్ యూ కెన్ డిసైడ్ ఫర్ హెస్ఆ్ సో ఎలిమినేటెడ్ ఆ కిలియభావం తీసిపారేయండి కష్టం తీయడం కండిషనింగ్ ఉంటుంది తీయడం కష్టం ఆ చిభావం తీసిపారేయండి మరో అలాంటిది కులం వర్ణం వర్గం ప్రాంతం ఈ కిలిభావం తీసే మా బందరు వాడమో లేకపోతే మా పౌరసీమ ఏ ఏ ఎందుకు వచ్చింది కేకిటవే మా జగత్తులో అందరూ మా పృథివీ పృథివీ అంతా ఒక్కటే కేకిటే కిళ్ళభావం తీసేయండి పిచ్చి పిచ్చి డిజైర్స్ తీసేయండి ధనం మీద లోభం తీసేయండి ఇవన్నీ కిల్ల్య భావంలో వచ్చే ద్వేషం ఏదైనా ఉంటే తీసేయండి వాళ్ళ మీద ద్వేషం ఉంటే డోంట్ డూ దట్ వాడు అపకారం భర్గడబోట వాడు ఎవడో అపకారం చేసి వాడు ఎవరో ఉండడు మనకి మనమే అపకారం చేసుకుంటాం వాడు ఉంటే చేసేడని అనిపిస్తుంది అలాగా ఆ మనస్సు యొక్క వీక్నెస్ తీసిపారేయండి సో కిలియ దేహం యొక్క ధర్మాలు ఉంటాయో అవన్నీ ఓ లిస్టు రాసే అవి గూట్లో పెట్టండి అవి గూట్లో ఉంటాయి మీది కావు దేర్ ఇస్ నో కిల్యభావం బస్ యు ఆర్ జీవన్ముక్త ఎన్నండి కిల్యభావాన్ని తొలగించటం అసలు ఏమీ కష్టం కాదు ఎందుకో తెలుసునండి అవిద్యాకృతం అజ్ఞాన కల్పితం అజ్ఞాన కల్పితమైన కిల్యభావాన్ని తొలగించడం ఏమీ కష్టం కాదు వైదికుడికి తన ఎందు అపవిత్రత వచ్చి పడిపోయిందనే బెంగలో ఉంటాడు అందుకోసమే ఇంకోసారి స్నానం చేయాల్సి ఉంటుంది స్నానం చేస్తే కానీ అపవిత్రత పోదు స్నానం చేసినా పోదు ఆచీమనం చేయాలి ఆచీమనం చేసినా పోదో పవమాన సూక్తంతో మిత్రమీద నీళ్లు చూలుకోవాలి ఒకవేళ అపవిత్రత పోయి పవిత్రత వచ్చినా మళ్ళీ ఇంకొక ఎవడో ముట్టుకుంటే మళ్ళీ పోతుంది అని ఉంటాడు అలా కాకుండా శుద్ధమైన ఆత్మస్వరూపుడను నా ఎందు అపవిత్రత లేదు పోయిందంతే అపవిత్రం అప్పుడే పోయింది అయితే స్నానం చేస్తారేమో అంటారా స్నానం చేస్తారు యూ టేక్ బాత్ నాట్ ఫర్ దిశాఖ పవిత్రత దేహము యొక్క శుద్ధి కోసం మీరు స్నానం చేస్తారు ఆత్మ యొక్క శుద్ధి కోసం మీరే స్నానం చేయడం కట్ట ఆత్మనిచ్చే శుద్ధము అయిపోయిందంతే సెటిల్ ఈ పవిత్రత అపవిత్రత జంజాటం కూడా పోయింది మీరు ఒకటి యూ ఆర్ ఆల్వేజ్ ప్యూర్ you are always uh, sanctified you are never defiled we ka sala pavitra nat apavitra tarnate we daridapul garu aithe nenu brush chesko okkarledu alla mogal etu koru you have to do that <laughs> you have to brush the teeth you have to do every day you don't do it the body does it you allow it and let it do it ivalla potaka modal pedtara edo alava prakaram nodu soontu kalante to ho ho ho you are uh, not concerned you are ever pure you are ever sanctified nobody can make you defile evadu memulni muttukunnaraa meeru apavitrulu kaadu endukende vaadu memulni muttukune deeyame undadu vaadi lonu meele unnaru deentlo nu meere unnaru sarvasya jagataha atma khinya bhavam anedi manam techchi pettukundam family conditioning social conditioning cultural conditioning religious conditioning ఇవన్నీ చాలనట్టుగా ఎవరినో గురువు రోహణిని పట్టుకోవడం పట్టుకుంటే వాడు ఇంకో కొంత ఖిళ్యభావాన్ని వీడికి అందజేస్తున్నా ఇది ఒక కొత్త కిల్యభావం ఒకటి పెట్టదు అంటే ఈ గ్రూప్కి చెందిన వాడికి నువ్వు మిగతా గ్రూపులతో మనకి సంబంధం లేదు అని ఓ ఖిళ్యభావం పెట్టాడు నేను స్వామి చిన్న మహారాజ్ వివేక చూడామని పుస్తకం పుట్టుకుని క్లాసుకి వెళ్తున్నా వివేక క్లాసు ఆయన పుస్తకం పుట్టుకుని క్లాసుకి ఒకతను అన్నాడు ఎందుకంటే ఆ పుస్తకం ఎందుకండి మీకు మరో పుస్తకం తీసుకోండి అని తీసుకొచ్చి ఇచ్చాడు ఎందుకో నా పుస్తకం నాకుంది నీ పుస్తకం నువ్వు పెట్టుకోండి నేను క్లాస్కి రావట్లేదండి నాకు పుస్తకం అక్కర్లేదు మీ పుస్తకం మాట నీకో నాకు పుస్తకం ఉందిగా అంటే చిన్నయానంద పుస్తకం మనకెందుకండి ఈ పుస్తకం పెట్టుకోండి నాకు చాలు చాలా సో కిలియభావం కొత్త కిలియభావం అది ఎవరు గురువు ఇచ్చింది కాదు ఇతను పెట్టుకున్నది ఒక అజ్ఞానం చెప్పి ఒకప్పుడు గురువు ఇచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు కొంతమంది అలాంటి గురువులు కూడా ఉంటారు మొదట రామనామని జపం చేసుకున్నాడు రామ రామ ఈ గురువు ఏం చేశాడంటే నువ్వు రామనామం కాదు జపం చేయడం శివనామని ఇచ్చాడు అనవసరం కదా రామనామని జపం చేసేవన్నీ శివనామని జపం అనవసరం కాదు తప్పు అలా చెప్పకూడదు